అస్సలం అయికు వరహతుల్లా వరకతూ అలహదుల్లా సూలాత వలం అల్లా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం స్వర్గంలో ఎలాంటి వరాలుంటాయి వాటి యొక్క వివరాలు మనం వింటూ ఉన్నాము గత కార్యక్రమంలో చివరి మాట స్వర్గంలో నదులు కాలువలు వాటి ప్రస్తావనలు మనం ఉన్నాము అయితే ఆ నదుల్లో అక్కడి యొక్క కాలువల్లో అక్కడి యొక్క పానీయాల్లో అతిపెద్ద గొప్ప వరం మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారికి ప్రసాదించబడే కౌసర్ అయితే ఇంతకుముందు కూడా మీరు కౌతర్ యొక్క ప్రస్తావన విని ఉన్నారు కానీ అది పరలోకంలో స్వర్గంలో చేరకముందు పుల్సిరాత్ వంతెనపై దాటక ముందు విషయం కానీ ఇక్కడ స్వర్గంలో కూడా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారికి కౌసర్ ఇవ్వబడుతుంది పరలోకంలో ఆ కౌసర్ ఏదైతే మనం విన్నామో అందులో కూడా ఈ స్వర్గంలో ఉన్న కౌసర్ నుండే నీళ్లు వస్తాయి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం మేరాజ్ రాత్రి జిబ్రీల్తో స్వర్గాన్ని సందర్శిస్తున్న సందర్భంలో ఈ కౌతర్ని కూడా చూశారు బైనమ అన అసీరుఫిల్ జన్ అద్ అన బినహరిన్ హాఫతాహు కుబాబు దుర్్రిల్ పోల్తు మహాదయ జిబ్రీల్ నేను స్వర్గంలో నడుస్తున్న సందర్భంలో ఒక నెహర్ ఒక నది నుండి నేను దాటాను దాని యొక్క పక్కల్లో లోపలి నుండి ఖాళీగా ఉన్నటువంటి ముత్యాల గుడారం రూపంలో అక్కడ ఎన్నో రకాల గుడారాలున్నాయి అక్కడ ఎన్నో రకాల గోపురాలున్నాయి నేను ను ప్రశ్నించాను ఓ జిబిరీల్ ఈ నది ఎలాంటిది జిబిరీల్ చెప్పారు ఇదే నహరే కౌసర్ ప్రళయ దినానా స్వర్గంలో మీరు వచ్చాక మీకు ప్రసాదించబడుతుంది అప్పుడు నేను చూశాను దాని యొక్క మట్టిలో మిస్కుల్ అధ్ఫర్ సువాసన విధ కస్తూరి లాంటి సువాసన అక్కడ నుండి వస్తుంది స్వర్గం యొక్క సువాసన ప్రస్తావన కూడా హదీధుల్లో వచ్చి ఉంది మరియు ఆ సువాసనను నోచుకొని వారు ఎలాంటి వారో వారి ప్రస్తావన కూడా వచ్చి ఉంది చాలా దూరం దూరం వరకు దాని యొక్క సువాసన వస్తూ ఉంటుంది ప్రవక్త సలల్లాహీస్లం తెలిపారు నరక రెండు రకాల వారు ఉన్నారు వారిని నేను ఇంకా చూడలేదు ఒకరు వారి చేతుల్లో కొరడా ఉంటుంది ప్రజల్ని వారు కొడుతూ ఉంటారు మరో రకమైన వారు స్త్రీలు వారు ఇతరులను చెడు వైపునకు ప్రేరేపిస్తారు చూసేవాళ్ళు చెడు వైపునకు మొగ్గే విధంగా వారు తయారవుతారు వారు తమ యొక్క వెంట్రుకలు ఒంటే మీద ఎలాంటి ఎత్తు ఉంటుందో ఆ విధంగా తయారు చేసి ఉంటారు ఇలాంటివారు నరకవాసులో ఉండేవారు వీరు స్వర్గంలో ప్రవేశించరు లాయదు హులూనల్ జన్న వలాయ జిదూన రీహ దాని యొక్క సువాసన కూడా పొందరు వైన్న రీహ లతూ జుమి మసీర తిక్కద ఒకదా వాస్తవానికి స్వర్గపు యొక్క సువాసన చాలా దూరం నుండి ఆఘ్రానించవచ్చు కానీ వీరు దానిని కూడా నోచుకోలేరు ఇంకా మహాశివులారా ఎవరైతే అక్రమంగా అన్యాయంగా అధర్మంగా ఒకరిని హత్య చేస్తారో వారు కూడా స్వర్గంలో ప్రవేశించరు స్వర్గం యొక్క సువాసన కూడా పొందరు అని సహ్యదీతిలో వచ్చి ఉంది ఇప్పుని మాజాలోని మరో ఉల్లేఖనంలో ఉంది ఎవరైతే తమ తండ్రి వైపునకు తనను అంకితం చేయక నా తండ్రి ఫులానా కాదు ఫులానా అని అబద్ధం పలుకుతాడో అలాంటి వారు కూడా స్వర్గంలో చేరరు స్వర్గం యొక్క సువాసన కూడా పొందరు మరి వాస్తవానికి స్వర్గం యొక్క సువాసన దాని నుండి ఐదు సంవత్సరాల ప్రయాణం గల దూరంలో ఉన్నా దాని సువాసన వస్తుంది అంటే ఇక్కడ భావం ఏంటి స్వర్గం యొక్క సువాసన ఐదు సంవత్సరాల దూరంలో ఉన్నా వస్తుంది కానీ ఇలాంటి పాపానికి గురి అయిన వారు స్వర్గం నుండి అంత దూరంలో ఉంటారో వారికి స్వర్గం యొక్క సువాసన కూడా లభించదు మహాశివులారా స్వర్గంలో కూడా ఎన్నో స్థానాలు ఉంటాయి అందులో ప్రతి ఒక్కరూ వారు చేసిన కర్మల ప్రకారంగా ప్రవేశిస్తారు ఎవరు ఎంత బలమైన విశ్వాసంపై ఉండి ఎంత ఎక్కువగా సత్కార్యాలు చేస్తూ ఉంటారో అంతే గొప్ప స్థానాల్లో ఎత్తైన స్థానాల్లో ఉంటారు అయితే ఖురాన్లో దీనికి సంబంధించిన ఎన్నో ఆయతలు ఉన్నాయి నర్ఫ్ ద రజా తిమ్మ నేము కోరిన వారి యొక్క స్థానాలను పెంచుతూ ఉంటాము వలి కుల్లిన్ ద రజాతిమ్మిమ్మ ఆమెలు ప్రతి ఒక్కరూ వారి చేసిన కర్మ వారికి స్థానాలు ప్రసాదించబడతాయి అయితే ఖురాన్లో మరియు హదీఫుల్లో కొన్ని ప్రత్యేకమైన సత్కార్యాల ప్రస్తావన వచ్చి ఉంది ఆ సత్కార్యాలు చేసిన వారికి వారి యొక్క స్థానాలు ఇంకా పెంచబడుతూ ఉంటాయి అని కూడా తెలుపడం జరిగింది ఉదాహరణకు సూర్య అన్ఫాల్లో నీ గమనించండి ఇన్నీనల్లదీన ఇద ఝుఖి అల్లాహు వజిలత్ కులూ నిశ్చయంగా విశ్వాసులు ఎవరంటే అల్లా యొక్క స్మరణ జరిగినప్పుడు వారి యొక్క హృదయాలు కంపించిపోతాయి వైదా తులియతాళహిం ఆయాతు జాత ఈమానా మరియు అల్లా యొక్క ఆయతులు పఠించబడినప్పుడు వారి యొక్క విశ్వాసం పెరుగుతూ పోతుంది వాళ్ళ రబ్బిహిం యతవక్కలు ఇంకా వారు అల్లాపై బలమైన నమ్మకం గట్టి నమ్మకం కలిగి ఉంటారు అల్లదీన యుకీమున సొలాహ వారే నమాజును స్థాపిస్తారు ఒమిమ్మ రజక్నాహు యున్ ఫిఖూన్ మేము ప్రసాదించిన వాటిలో నుండి ఖర్చు పెడుతూ ఉంటారు హక్కా ఇలాంటి వారే నిజమైన ముస్లింలు లహుం దరతున్ ఇంద రిహిం వారికి వారి ప్రభువు వద్ద స్థానాలు ఉంటాయి ఓమ మరియు అల్లా యొక్క మన్నింపు అనేది కూడా లభిస్తుంది వరిజకు కరీం మరియు ఎంతో గౌరవప్రదమైన ఆహారం వారికి ప్రసాదించడం జరుగుతుంది ఇక ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలైవసం వారి హదీతుల్లో ఏ సత్కార్యాల ప్రస్తావన అయితే వచ్చిందో స్వర్గాలలో మన స్థానాలు పెరగడానికి వాటిలో కొన్ని విషయాలు మనం కూడా విందాము అలాంటి సత్కార్యాలు ప్రత్యేకంగా ఆచరించే ప్రయత్నం చేద్దాము ఈభినే మాజాలో వచ్చిన హదీత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు ఇన్ అఫిల్ జన్ అరచ स्वर्गमलो 100 स्थानालुन्नाई मा बैन कुलि दर्जातैनी कमा बैन अस्समाई वल अर्द व क स्थानम नुंडी मरो स्थानम मध्यलो भूम याकाशाल मध्यलो उन्नंत व्यत्यासमुंदी अंत दूरमुंदी अल्लाहू अकबर वल फिरदौस औला अल जन्ना फिरदौस इदि स्वर्गमलो अति उन्नतमैना स्थानमलो उन्दी ఓ సతుహ మరియు మధ్యలో ఉంది వ ఫో హు ఔర్ అర్షుర్ రహమాన్ దానిపై రహ్మాన్ యొక్క అర్ష ఉంది మీరు అల్లాతో స్వర్గాన్ని కోరుతున్నప్పుడు ఫిర్దోస్ని కోరండి ముసనద్ అహ్మద్ మరియు అబుదావు త్రిమిదిలో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం ఎవరైతే కురాన్ చదివి ఉన్నారో కురాన్ కంఠస్థం చేసి ఉన్నారో వారితో ఆ రోజు చెప్పడం జరుగుతుంది ఇక్రా వర్కి వరత్తిల్ కమా కుంత తురత్తిలుఫిద్దునియా నీవు ఒక్కొక్క ఆయత్ చదువుతూ ఉండు మరియు ఒక్కొక్క స్థానం పైకి వెళ్తూ ఉండు ఇహలోకంలో ఏ మంచి రీతిలో నువ్వు కురాన్ చదువుతూ ఉండేవారివో ఆ విధంగా చదువుతూ వెళ్ళు ఫ ఇన్న మంజిలతక ఇంద ఆఖరి ఆయతిన్ కుంత తకర నీ యొక్క స్థానం నువ్వు ఎక్కడానైతే కురాన్ చదువుతూ చదువుతూ ఆగిపోతావో అక్కడి వరకు ఉంటుంది ఇంకా మహాశివులారా స్వర్గంలో కొందరి స్థానం పెరుగుతుంది కానీ వారికి తెలియదు ఏ సత్కార్యం వల్ల వారికి ఆ స్థానం పెరిగింది అని అప్పుడు వారు అడుగుతారు అందుకు అల్లాహతాల సమాధానమిస్తాడు ఏమని వినండి ఈ హదీసు మరియు మనమందరము కూడా మన తల్లిదండ్రులను కూడా విశ్వాస మార్గంపై తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము మరియు అధీతలో తెలుపబడిన సత్కార్యం కూడా చేస్తూ ఉందాము ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లూ అలీ వసలం ఒక సందర్భంలో తెలిపారు ఒక మనిషికి స్వర్గంలో అతని స్థానం పెంచబడుతుంది ఫయకూలు అన్న లీహాదా అతను అంటాడు ఓ అల్లా ఇది నాకు ఎలా ప్రాప్తమైంది ఆ మనిషి అంటాడు అల్లా ఈ స్థానం ఇలా ఎందుకు నాకు రెట్టింపు అవుతూ ఉన్నది ఏ సత్కార్యం వల్ల అప్పుడు సమాధానం వస్తుంది ఇస్తిర్ఫారు వలధిక లకా నీ సంతానం నీ గురించి క్షమాపణ కోరుతున్నారు నీ పాపాలు మన్నించాలని వారు దువా చేస్తున్నారు దాని కారణంగా నీ యొక్క స్థానం పెంచడం జరుగుతుంది అల్లాహో మనం మన సంతానాన్ని ఇలాంటి పుణ్యాత్ములుగా తయారు చేసే భాగ్యం మనకు ప్రసాదించుగాక మరియు మనం సంతానం అయితే మన తల్లిదండ్రులను చనిపోయిన తర్వాత కూడా మరచిపోకుండా వారి స్థానం పెరుగుతూ ఉండడానికి ఇలాంటి దువాలు చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక మహాశివులారా స్వర్గంలో మన స్థానం పెరగాలంటే ఈ హదీతిను కూడా మనం వినాలి సౌబాన్ రదియల్లాహు అల్లాహో తాలాను ప్రవక్త సల్ల అలైస్లంని ప్రశ్నించారు అహ్బిర్నీ బిఆలిన్ యు అల్లాహు బిహిల్ జ ప్రవక్త నాకు ఒక ఆచరణ గురించి చెప్పండి అది నేను ఆచరించాను అంటే అల్లాహ్ నన్ను స్వర్గంలో చేర్పించాలి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు అలై కబిక నీవు అధికంగా సజ్జాలు చేస్తూ ఉండు అంటే నఫిల్ నమాజ్ ఎంత ఎక్కువగా చేయగలిగితే చేస్తూ ఉండు ఫస్ అలి సజ్దతన్ నీవు ఎప్పుడెప్పుడు అల్లా కొరకు సజ్జా చేస్తావో ఇల్లాహ ద రజ అల్లా దాని నీ యొక్క స్థానాన్ని పెంచుతాడు మరియు నీ యొక్క పాపాన్ని తుడిచివేస్తాడు మహాశైలారా ఇంకా మన స్థానాలు స్వర్గంలో పెరగాలంటే ముస్లిం షరీఫ్లో ఉల్లేఖించబడిన ఈ హదీదును వినాలి ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహలం సహాబాలను అడిగారు అలా అదుల్లుకుం అలా మాయల్లాహు బిహుల్ హతాయ మీ యొక్క పాపాలు ఎలా తుడవడం జరగాలి వయర్ఫీ ద రజాత్ మరియు అల్లా మీ యొక్క స్థానాలను ఎలా రెట్టింపు చేస్తాడో మీకు తెలిపాలా వారన్నారు తప్పక తెలుపండి ప్రవక్త అప్పుడు ప్రవక్త సల్లల్లాహలిస్ చెప్పారు ఇస్బాగుల్ ఉదు అల్ అల్ మకారి ఇష్టం లేని సందర్భాలలో కూడా సంపూర్ణంగా ఉదూ చేయడం ఒక రతుల్ హుతా ఇల్ అల్ అధికంగా అడుగులు వేసి మస్జిద్ వైపునకు వెళ్ళడం ఒంతి వారు సొలా తిబాద సొలా ఒక తర్వాత మరో నమాజ్ గురించి వేచించడం ఇంకా మహాశివులారా మన పరలోకంలో స్వర్గంలో పెరగాలంటే ముసునద్ అహ్మద్ మరియు అదబ్ ముఫరద్లి బుఖారిలో వచ్చి ఉన్న ఈ హదీఫ్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆచరించాలి ప్రవక్త సలల్లాహీస్లం తెలిపారు మన్ సొల్లా అలయ్య వాహిదన్ ఎవరైతే నాపై ఒక్కసారి ధరువు చదువుతారో సొల్లహు అలహి అషర్ సలవాత్ అల్లా వారిపై పదిసార్లు సలాత్ పంపుతాడు అల్లా సలాత్ పంపుతాడు అంటే అల్లాహ్ అతని యొక్క ప్రశంస అతని దగ్గర ఉన్న దైవ దూతల్లో చేస్తాడు రెండో లాభం పది పాపాల్ని అల్లాహు తాలా చేస్తాడు. మూడో లాభం పది పుణ్యాలు అతని గురించి రాస్తాడు నాలుగో లాభం పది స్థానాలు అల్లాహుతాలా అతనివి పెంచుతాడు ఇంకా మహాశివులారా ఇంతకుముందే మనం విన్నట్లు ఈ స్థానాల్లో అతి ఉన్నతమైన స్థానం మరియు మధ్యలో ఉన్నటువంటిది జన్నతుల్ ఫిర్దౌస్ సూరతుల్ మునూన్లోని తొలి పది పదకొండు ఆయతులు చదివి చూడండి అందులో కొన్ని సత్కార్యాలు తెలపబడ్డాయి మరియు చివరిలో ఉలాల్ వారిసూన్ అల్లీనూన్ అల్ ఫిర్దోస్ వీరే జన్నతుల్ ఫిర్దౌస్కు వారసులవుతారు అని శుభవార్త ఇవ్వడం జరిగింది ఆ సత్కార్యాలని కూడా మనం ఆచరిస్తూ ఉండే ప్రయత్నం చేయాలి అయితే మహాశివులారా మన ప్రవక్త మహమ్మద్ సల్లహు అలీ వసల్లం స్వర్గంలో అగ్రస్థానంలో ఉంటారు అన్న విషయంలో ఎవరికి ఏ సందేహం ఉండదు కానీ మనలో ఎవరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి సాంగత్యంలో ఉండగలుగుతాడు మనలో ఎవరైతే ఇలాంటి కోరిక కలిగి ఉన్నాడో స్వర్గంలో ప్రవక్త సలల్లాహు అలైస్లం వారికి తోడుగా ఉండాలి అని అతడు ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండాలి ప్రవక్త సలల్లాహు అలీలం తెలిపారు నేను మరియు ఒక అనాథకు ఒక అనాథ యొక్క బాధ్యత తీసుకొని అతడిని పోషించి పెంచి మంచి శిక్షణ ఇచ్చేవాడు అతడు మరియు నేను ఇద్దరము ఈ విధంగా స్వర్గంలో ఉంటాము అని ప్రవక్త సలహా ఉల సలం ఈ చూపుడు వేలు మరియు ఈ మధ్య వేలు రెండింటినీ కలిపి దగ్గరగా చేశారు మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సలల్లాహలసలం తెలిపారు ఇన్నమిన్ అహబ్బికుం ఇలయ్య వరబికుం మిన్ని మజ్లిసన్ యోమల్ ఖయామ అహాసినుకుం అహ్లాఖ మీలో నాకు చాలా ప్రియమైన మరియు నా సమావేశంలో నాకు అతి దగ్గరగా కూర్చుండేవాడు మీలో అందరికన్నా ఎక్కువ ఉత్తమ సద్వర్తనగలవాడు స్వర్గంలో ముసలివారు ప్రవేశించరు భయపడకండి భావం ఏంటంటే ఎవరు ఏ వయసులో చనిపోయినా ఎంత ముసలివారు అయి చనిపోయినా అక్కడ అందరికీ అల్లాహుతాలా యౌవనం ప్రసాదిస్తాడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వయసుగల వారు ఎలా ఉంటారో అందరూ కూడా అలాగే ఉంటారు ప్రవక్త సలహా తెలిపారు స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు వారి శరీరంపై ఎలాంటి వెంట్రుకలు ఉండవు వారి ముఖంపై కూడా ఎలాంటి వెంట్రుకలు ఉండవు మరియు వారు సుర్మా పెట్టుకొని ఎంత అందంగా కనబడుతూ ఉంటారో అలా కనబడుతూ ఉంటారు మరియు వారందరి వయసు ముప్పై సంవత్సరాల యువకులు ఎలా ఉంటారో ఆ విధంగా ఉంటారు అందుకు ముసలి వాళ్ళు అంటే భయపడొద్దు ముసలి వాళ్ళు కూడా పై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉంటే వారు ఈ యవ్వన వయసు అల్లా వారికి ప్రసాదించి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇంకా మహాశివులారా స్వర్గంలో ఎలాంటి అవాంఛనీయ విషయాలు ఉండనే ఉండవు అక్కడ స్వర్గవాసులు లాయఫ్నా షబాబుహం వలాయబ్లాసియాబుం వారి యొక్క ఈ యవ్వనం ఎన్నటికీ నశించదు వారి యొక్క దుస్తులు ఎప్పుడూ పాతబడవు మరియు అక్కడ వారికి ఎలాంటి ఉమ్మి అనేది మరియు ఎలాంటి బల్గం అనేది ఎలాంటి చెడు విషయాలు అనేటివి ఏవీ ఉండవు వారికి ఎప్పుడైనా చెమట వచ్చినా అందులో సువాసన అనేది ఉంటుంది వాసుల యొక్క ముఖాలు మెరుస్తూ ఉంటాయి తెల్లగా ఉంటాయి నవ్వు ముఖంతో ఉంటాయి ఎంతో ఆనందం వారి ముఖాల మీద కానవస్తూ ఉంటుంది ఇది ముస్ఫిరా ఈ విధంగా అల్లహతాల వారిని వర్ణించాడు వారి యొక్క ముఖందాలను తెలియపరచాడు ముసరద్ అహ్మద్ మరియు తిరుమిదిలో వచ్చిన హదీఫ్ ప్రకారం స్వర్గవాసుల యొక్క ముఖాలలో ఎంత కాంతి తెల్లదనం మెరుపు ఆనందం సంతోషం మరియు చిరునవ్వు చిల్లుతూ ఉంటుందో ఒకవేళ అలాంటి స్వర్గవాసి ఈ ప్రపంచంలో తొంగి చూసిన సూర్యుని యొక్క కాంతి కూడా మాయమవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అల్లి వసల్లం తెలిపినట్లు ముసనద్ అహ్మద్ ఇంకా వేరే హదీద్ గ్రంథాల్లో ఉంది షెహల్బాని రెహమహుల్లా సెహెహుల్ జామీలో వాటిని ప్రస్తావించారు స్వర్గవాసులు స్వర్గంలో ఎలా ప్రవేశిస్తారు మహాశివులారా నరక వాసుల ప్రస్తావన విని ఉన్నారు కదా స్వర్గవాసుల ప్రస్తావన అలా ఉండదు వారు స్వర్గపు యొక్క ద్వారం వరకు వస్తున్నారు అంటే సలాము త్విబుతు మీపై శాంతి వర్షించుగాక మీరు మీ నడక మీ ప్రవేశం అంతా కూడా మేలు అని వారికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు కాపలదారులు గౌరవనీయులైన గెస్ట్ ఒక రాజు వద్దకు ఇంత గౌరవంగా వారిని ఆహ్వానించుకుంటూ తీసుకురావడం జరుగుతుందో ఇది కేవలం అర్థం కావడానికి ఒక ఉదాహరణ లేకుంటే ఇంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఆ విధంగా స్వర్గం వైపునకు వారిని ఆహ్వానించడం జరుగుతుంది పున్నమి రాత్రిలో చంద్రుడు ఎలా తన కాంతి విదజల్లుతూ ప్రపంచాన్నంత అలంకరణతో నింపుతాడో ఆ విధంగా అంతకంటే గొప్ప రీతిలో స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు స్వర్గవాసుల ముఖాల నుండి అలాంటి కాంతి వెళ్తూ ఉంటుంది మహాశైలారా స్వర్గవాసులు ఎలా ప్రవేశిస్తారో అక్కడ ఇంకా వారికి ఎలాంటి ఆహ్వానం ఎలాంటి గౌరవం ఎలాంటి మర్యాద అనేది లభిస్తుంది मरको विषया तरवा भाग में तेसकदा आ तरवा इलां स्वर्ग प्रवेश विश्वास मरी सत्कार अवसरमो कोई विषय प्रस्तावना गुनाई मरको प्रत्येक विषयालो इलांट्री चूस्त उ अल्लाह तरक इलांट स्वर्ग प्रवेशग्यम प्रसाद असलामकुमरि वरकू